దేవుని వాక్యాన్ని మనం చూసుకుందాం రోమి రాసిన పత్రిక రాసిన పత్రిక ఆరవ అధ్యాయము మూడవ వచనం చదువులోకి బాప్ చాలు ప్రార్థిస్తాం పరిశుభ్ర వండ్రి మీకు వన్ అనేక పర్యాలు మీరు మాతను మాట్లాడుతున్న విషయాలు ఇవి మేము జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాం అయినా కానీ వాటిని మర్చిపోతలేం అయినా కానీ మీరు తిరిగి తిరిగి జ్ఞాపకం చేస్తున్నారంటే అందులో సత్యాన్ని గ్రహించి దాని ప్రకారంగా జీవించలాగా మీరు మమ్మల్ని సిద్ధపరుస్తున్నారు మమ్మల్ని సిద్ధపరచండి మీరు మహిమనుందండి మీ కొరకు మేము చివరి వరకు జీవిస్తాం ఆ తీర్మానాన్ని ఆశ్రయించమని యేసుక్రీస్తు నాన్న ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ యొక్క వాక్యం మనం బాప్తిజమానికి సంబంధించిన వాక్యం నేను మీకు చిన్నగా చెప్తున్నాను బాప్తిజమము దేనికి పొందుతాం ఎందుకు పొందుకోవాలా దాని వల్ల వచ్చే లాభం ఏంటి అన్న విషయాలు కొన్ని ఇక్కడ ఉన్నాయి అయితే ఇక్కడ రోమరాష్ట్ర పత్రిక ఆరవ అధ్యాయము మూడవ వర్షంలో ఏముందంటే మరోసారి చదవండి ఎవరన్నానికి క్రీస్తు యసులోనికి అంటే క్రీస్తు యేసులోనికి అంటే ఆయన నామము లోనికి అంటే ఆయన నామములో బాప్సం పొందుతున్నాం అన్న విషయం ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది క్రీస్తు యేస్ నామములోనికి చూడండి బాప్తిమి పాలు పొందితే బాప్సం పొందడం అంటే ఆయన మరణంలో పాలు పొందడం అని చెప్తుంది అంటే బాగా అర్థం చేసుకోండి ఆయన రెండు వేల సంవత్సరాల క్రితం మనకు తెలుసు అందరికి అది జరిగింది చరిత్రలో జరిగింది కానీ ఈ బాప్తిజం అనేది ఆత్మీయంగా ఆలోచిస్తే ఆయన మరణంలో మనం పాలు పొందినట్లు సూచిస్తుంది అంటే నువ్వు ప్రకృతి సహజంగా ఈ రోజు ఇక్కడ ఉన్నా గాని ఈ శరీరంలో ఉన్నా గానీ రెండు సంవత్సరాల క్రితం ఆయన మరణంలో పాల్పొందినట్లు ఒక ఆత్మ ఈ విషయాన్ని గ్రహించగలట చూపిస్తున్నాడు దేవుడు అంటే ఆత్మలో చూడాల నువ్వు ఆయన మరణంలో ముందుగానే పాలు పొందినవాడు కాని పాలు విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది దాని తర్వాత ఏమంటుందంటే చూడండి నాలుగో వర్షంలో కాబట్టి తండ్రి మహిమ వలన తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల చూడండి క్రీస్తు ఆయన చనిపై సమాధి చేయబడి ఏరీతిగా లేచిండో అలాగే మనము కూడా నూతన జీవం నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు బాప్ మనం బాప్తిజం వలన మరణంలో పాలు పొందుటైనా మరణంలో పాలు పొందుటైనా పాతి పెట్టబడి చూడండి ఆయనతో కూడా పాతి పెట్టబడుతుంది మొదటి పాయింట్ ఏంటంటే బాప్తిజం పొందడం అంటే ఆయనతో పాటు మరణించడం ఆయన మరణంలో పాలు పొందడం రెండవది ఏంది ఆయనతో పాటు సమాధి జీవనం ఉంది ఇందాక ఇప్పుడు కదా మనము కూడా క్రీస్తు మృతుల అలాగే మనము నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు చూడండి బాప్తిజం వలన చూడండి మరణంలో పాలు పొందటకై ఆయనతో కూడా పాతి పెట్టబడ చూసింద్రా ఆయనతో కూడా మనం పాతి పెట్టబడ్డా అంటే ఆయన సమాధి చేయబడ్డాడంటే నువ్వు కూడా ఆయనతో పాటు సమాధి చేయబడ్డావు ఎంత బాగా చెప్తున్నాడు చూడండి కాబట్టి బాప్తిజం ఎందుకు ముఖ్యం అంటే ఆయనతో పాటు నువ్వు కూడా మరణించినట్లు ఆయనతో పాటు కూడా సమాధి చేయబడ్డట్టు ఆ విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి మనము ఆయనతో పాటు సమాధి చేయబడ్డము ఆయనతో పాటు మనం కూడా మరణించినము కాబట్టి తర్వాత ఏమంటున్నాడు ఆయనతో ఐక్యము గలవారమైవ చూడండి పునరుద్ధానంలో కూడా ఆయనతో పాటు మనము సాదృశ్యం అంటే ఆయనతో పాటు కూడా మనం కూడా లేస్తున్నాము అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది మూడు పాయింట్స్ ఇక్కడ చెప్తుంది భారతీయ సమరణి ఏం సంబంధించింది అంటే ఆయనతో పాటు మరణించడం ఆయనతో పాటు సమాధి చేపడం ఆయనతో పాటు పునరుద్ధానం పొందడం పునరుద్ధానం పొందడం అంటే తిరిగి లేయడం కాబట్టి ఇది వాగ్దానం ఇది ఒకటే కాదు ఇంకా చాలా వాక్యాలు అక్కడ చెప్పబడ్డాయి మన కొరకు చూడండి ఒక్క నిమిషం తిమోతికి రాసిన పత్రికలు చూస్తాం ఇవి కొన్ని మనకి స్థిరమైన ఈ యొక్క వాగ్దానాలు ఇవి ఇందులో ఇంకా అనుమానమే ఉండదు మనకి ఇవన్నీ విన్నాక ఇంకా ఏ అనుమానాలు ఉండవు ఎవరు అడిగినా గానీ నువ్వు ధైర్యంగా చెప్పగలవు ఇప్పుడు వేరే అడుగుతారు మిమ్మల్ని ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు మీరు ఇప్పుడు చెప్పగలరా లేదా ఎందుకు మా అప్సం చెప్తారా లేదా రక్షణ పొందిన వాడు ఎందుకు పాప సంపొందా మనం రుచి చూడాలా అనేసి చెప్తుంది ఇక్కడ కాబట్టి చూడండి ఇప్పుడు తిమ్మోతి రాస రెండవ పత్రిక రెండవ అధ్యాయము రెండో రెండో తిమ్మోతి రాస రెండవ పత్రిక రెండవ అధ్యాయము పదకొండవ వచ్చిన ఇవి నమ్మదగినవి మాటలు మీరు వింటున్న మాటలు నమ్మదగినవి అనుమానమే లేదు ఏందా మాటలు చూడండి చూడండి మనము ఆయనతో కూడా చనిపోయిన వారం అయితే చూడండి ఆయనతో కూడా బ్రతుకుతాము శాశ్వతంగా మనం బ్రతుకుతాం ఆయనతో కూడా చనిపోయిన వారం అయితే మనము ఆయనతో కూడా శాశ్వతంగా బ్రతుకుతాము అది వాగ్దనం ఇది నమ్మదగింది ఇంట్లో అనుమానమే లేదు సరే మనము సమాధి చేపట్టడం మరణించినము సమాధి చేపట్టడం తిరిగి లేచినము శాశ్వతంగా ఆయనతో పాటు మనం జీవించబోతున్నాం అన్నది వాదనం అందుకు భబ్సం పొందాలా అన్న విషయం ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు నువ్వు శాశ్వతంగా ఆయనతో పాటు నివసించాలా జీవించాలా అంటే అందరం భబ్సం పొందాలా అని ఇక్కడ మాట చెప్తుంది దాని అంత బాగుంటుంది తర్వాత ఏం బ్రదర్ అంత బాగుంటుంది ఆ తర్వాత బాగుండదు ఎందుకంటే చూడండి ఈ లోకంలో సుఖాన్ని ఆశ్రయించేవాడు సుఖం దొరుకుతుంది ఏమంటే ఏం పొందుకుంటావు అది దొరుకుతుంది ఖచ్చితంగా దొరుకుతుంది నువ్వు నువ్వు సంపాదించుకోవాలంటే సంపాదించుకుంటావు రక్షణ కావాలంటే రక్షణలో ఉంటావు నువ్వు ఏది కోరుకుంటావు అదే నీకు దొరుకుతుంది కానీ తుదకు అది ఎక్కడ తీసుకెళ్తది ఈ లోకాన్ని సంపాదించుకునేవాడు నరకానికి పోతాడు ఈ లోకాన్ని త్రునీకరించుకునేవాడు పరలోకం పొందుకుంటాడు అదే కదా తుదకి చివరికి దొరికేది అదే కాబట్టి సం పొందిన వాడు ఎట్లా ఖచ్చితంగా ఆయనతో పాటు నివసిస్తాడు అన్న ధీమా మనకుంటది అయినా గానీ ఈ లోకంలో మటుకు మనకి శ్రమలు తప్పవెందుకో తెలుసా నువ్వు నిజంగా మరణించినా వాలేదా టెస్టు దేవుడు ఇప్పుడు నువ్వు నిజంగా బాప్సం పొందిన టెస్ట్ చేయాలని నిన్ను నీకు ఖచ్చితంగా టెస్టు పెడుతున్నా దేవుడు నాకు పెట్టిండు చాలా పెట్టిండు మీ అందరికి పెట్టిండి ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికి టెస్టులు ఉంటాయి టెస్టుల పాస్ కావాలా టెన్త్ క్లాస్ ఊరికనే పాస్ అవుతారా పరీక్ష ఉంటుంది పరీక్ష అనకా కాలేజీ పోతాం పాస్ అనకా కాలేజీ పోతాం కాలేజీ కూడా పరీక్ష ఉంటుంది కదా దాని తర్వాత ఉద్యోగాలంటే పరీక్ష ఉంటుందా లేదా చెప్పండి ఉద్యోగాలంటే పరీక్ష ఉంటుందా లేదా ఇంటర్వ్యూ అంటారు దాన్ని పోయి ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూ అనేది ఒక పరీక్ష అదొక టెస్ట్ అట్లా ప్రతి టెస్టులు పెడతా ఉంటారు ఈ లోకస్తు అది మన ప్రభు నుంచి మనం నేర్చుకోవాలి మన ప్రభు కూడా నీ విశ్వాసం నిజమైన లేదా అని కాబట్టి నీ విశ్వాసాన్ని పరీక్షించాలంటే నిన్ను శ్రమలకి శ్రమల గుండా అది విధానం అపవాది చేత శోధించబట్టుకు మనం కూడా అరణ్యంలోనికి కొనిపోబడతాం ఇది అరణ్యం లోకం మన ప్రభు బాప్సం పొందినాక మనం యోహన శువార్తల చూస్తాం మన ప్రభు కూడా బాప్సం పొందినాక అపవాది చేత శోధింపబడటకు అరణ్యంలోనికి కొనిపోబడును నలభై రోజులు కదా ఆయన ఉపవాసములున్నాక అపవాది చేత శోధింపబడ్డాడు ఎంతో భయంకరంగా శోధింపబడ్డాడు మనం చూస్తాం ఆకలి నలభై రోజులు ఉపవాసం ఉంటే ఎట్లుంటది పరిస్థితి అటువంటి టైంలో ఆయన శోధించింది ఆయన గానీ ఆయన శోధనకు పడిపోయినా పడిపోలే ఎందుకంటే దేవుడు మనకు శక్తినిచ్చిండు ఎటువంటి కష్టం వచ్చినా మనము దాన్ని జయించగలమంట ఎందుకంటే మనంతా మనం జయించలేము మనతో పాటు ఉన్నవాడు దానికి దానిమీద జయించే శక్తిని మనకిస్తాడు ఎందుకంటే నువ్వు గ్రహించాలని నీలో ఎవరున్నారు మళ్ళీ ఈ లోకంలో దుష్టుడు కొన్ని ఆయన కంటే గొప్పవాడే కదా మన ప్రభు మన ప్రభు మనలో ఉన్నాడు ఎక్కడ ప్రభు నువ్వు ఎక్కడో ప్రభు అని ప్రార్థించడానికి వీల్లేదు నా హృదయంలో ఉన్నాడు క్షణం ఎందుకంటే ఆయన ఆహ్వానిస్తున్నా కాబట్టి నేను ఇంకెక్కడే ప్రార్థిస్తాను నా హృదయంలో ఉన్నాడు కాబట్టి నా హృదయంలోనే ప్రార్థించుకుంటాను అక్కడే ఉన్నాడు ఆయన నివసిస్తున్నాడు నాకు అనుమానమే లేదు ప్రార్థిస్తున్నాడు అంటే ఆయన ఇప్పుడు ఖచ్చితంగా మన ప్రార్థన ఇక్కడ వింటున్నాడు మన హృదయంలో ఉన్నాడు అయినా ఇప్పుడు ఇవన్నీ వాక్యాలు వింటుండు మనం ఏమేమి ధ్యానిస్తున్నామో అవన్నీ వింటుండు వీళ్ళు కరెక్ట్గా ధ్యానిస్తారు లేదా హెచ్చరిస్తూ ఉంటాడు మన విశ్వాసం బలపడడం కొరకు ఇవన్నిటిని మనకు చూపిస్తూ ఉంటాడు నీకు ఖచ్చితంగా శ్రమలుంటాయి ఎందుకంటే ప్రభు నమ్ముకుంటే అంత బాగుంటుందని చెప్పడం తప్పు చాలా చెప్తారు అట్లా ప్రభు నమ్ముకుంటే అంత బాగుంటుందంటే నీ విశ్వాసం పరీక్షించబడతలేదు అన్నట్టు నీకు కష్టాలు వస్తున్నాయంటే ఇప్పుడు టైము నీ విశ్వాసం పరీక్షింపబడుతుంది నీ విశ్వాసము అంచలంచలుగా ఎదగాలంటే ఫస్ట్ క్లాస్ అయినాక సెకండ్ క్లాస్ సెకండ్ క్లాస్ అయినాక థర్డ్ క్లాస్ అది అంచలంచాలంటే స్టెప్ బై స్టెప్ అంటారు ఇంగ్లీష్లో ఒక మెట్టు తర్వాత ఇంకొక మెట్టు ఇంకొక మెట్టు తర్వాత ఇంకో ప్రతి మెట్టులో నీకు ఒక పరీక్ష ఉంటుంది విశ్వాసంలో అంచలంచలుగా ఎదగడం అది అర్థం కాబట్టి ఈ లోకంలో మన కాలం ముగించుకునేంత వరకు మన విశ్వాసము పరిపూర్ణం కావాలంటే అంటే పర్ఫెక్ట్ గా సంపూర్ణంగా తయారు కావాలంటే మన విశ్వాసము పరీక్షింపబడక తప్పదు పరీక్షంపబడ్డాక అంటే మనం అంతా కష్టపడ్డాక శ్రమల పడ్డాక ఈ లోకంలో ఏం జరుగుతుంది అనేది పన్నెండు వర్షంలో చూడండి ఆయనతో పాటు మనము సహించిన వారం చూడండి సహించాలా మనం సహించాలా ఎంత కష్టం వచ్చినా సహించాలని చెప్తున్నాడు ఒకవేళ నువ్వు సహిస్తే చూడండి అది అసలైంది ఎందుకు శ్రమ అనుభవించాలనో ఇప్పుడు మీరు నేర్చుకోండి నాకు ఎందుకు ప్రవ ఈ కష్టం నాకు ఎందుకు ప్రవ్వా శ్రమ నా శరీరంలో ఎందుకు రోగం నాకు ఎందుకు ఈ బాధ చాలా మంది ప్రార్థన చేస్తుంటారు ప్రశ్నిస్తుంటారు కానీ ఎవ్వరు ఇవి చదవరు ఎవరు చెప్పరు కూడా ఎందుకు శ్రమ అనుభవించాలని ఉంది ఇక్కడ ఎందుకంటే ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు శ్రమను అనుభవించింది కదా మరణం అవునంతగా ఉదయం నుంచి సాయంత్రం మూడు గంటల వరకు శిలో మీద వినాలని ఎందుకు అనుభవించిండి ఆ బాధ చాలా భరించలేని బాధ సృష్టిలో ఎవరు అనుభవించని బాధ ఆయన అనుభవించింది ఆయన తర్వాత కూడా అనుభవించలే మనం అనుభవించే బాధ ఐదు శాతం కూడా కాదు ఆయన అనుభవించే దాంట్లో అటువంటి భయంకరమైన శ్రమ అనుభవించింది ఆయన ఈ సృష్టిలో ఆయనకు ముందు అనుభవించలే ఆయన తర్వాత కూడా ఎవరు అనుభవించలే అటువంటి శిలివరణం ఇంకా ఎవరలే అటువంటి శ్రమలో పోయిండు కాబట్టి ఆయన తిరిగి ఈ సృష్టి మీద అధికారాన్ని పొందుకున్నాడు కాబట్టి ఇప్పుడు ఆయన రాజులకు రాజు అంటే మనమంతా రాజులం ఆయన బిడలం కాబట్టి మనమంతరం రాజులం కాబట్టి మనకి రాజు ఆయన రాజులకు రాజు అంటే అర్థం అది మనమంతరం రాజులము మన మీద ఆయన రాజు కాబట్టి ఆయన ఈ సృష్టి మీద అధికారాన్ని తిరిగి పొందుకున్నాడు ఎట్లా మరణం తర్వాత అట్లనే ఇక్కడ మనకేమంటుందంటే మనం కూడా అది సహించ సహించినవరం మనం కూడా ఈ శ్రమల గుండా వెళ్తే ఏం జరుగుతుందంట చూడండి పన్నెండు వర్షాలు ఆయనతో పాటు ఆయనతో కూడా ఎలుదము కానీ ఒక కండిషన్ ఉంది అక్కడ ఒకవేళ మీరు ఈ పరీక్ష ఓడిపోతే ఏమైతుందో చూడండి అంటే మనలను ఆయన ఆయనను మీరు ఒప్పుకోకపోతే అంటే ఈ శ్రమలో నాకెందుకు ప్రభు ఈ శ్రమ నాకేం లాభం వచ్చింది ప్రభు నమ్ముకుంటే అంటే మీరు తృణీకరిస్తారు ఆయన తృణీకరించడం వలన ఆయన కూడా మిమ్మల్ని చివరికి విడిచిపెడతారు అందుకే భావసం పొందినాక కూడా పోగొట్టుకుంటారు అవకాశం అననియా సత్పర్యాలు ఏ శ్రీ కృష్ణ బాక్సం పొందుకున్నారు వాళ్ళు పోటుకుంటారు అనేది అధిక్యత పరశురాత్మ అభిషేకం జరిగింది వాళ్ళకి వాళ్ళు ప్రార్థన చేస్తే దయ్యాలు పడిపోయినాయి మనుషులు స్వస్థతలు పొందిన ఎంతో అద్భుతాలు జరిగినాయి వాళ్ళ సేవలు భార్యవర్తలు ఇద్దరు చివరికి వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకున్నారు ఎందుకు డబ్బు మీద వ్యామోహం వచ్చింది చివరికి వాళ్ళకి కదా డబ్బు వాళ్ళ డబ్బు దేవుని సేవ సమర్పిద్దామని తీర్మానించుకొని దాన్ని దొంగలించారు దొంగలించడం వల్ల వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకున్నా అంటే వాళ్ళ విశ్వాసం ఏమైంది ఒక్కసారి ఆ లెవెల్ నుంచి కిందికి పడిపోయింది చూడండి ఆయన కావాలని పరీక్షలు పెడతాడు ఎందుకంటే మనము అందులో విజయం పొందాల మనం సహించే పెడతాడు మనకి శ్రమ శోధన కానీ దాని మీద విజయం కచ్చితంగా ఆయన మనకి అన్న విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకుంటున్నాము అందుకే ఇప్పుడు చూడండి చివరిగా ఒక వాక్యాన్ని మీకు చూపిస్తాను కొలసిల రాష్ట్ర రెండవ అధ్యాయం పన్నెండవచనంలో మీరు బాప్ మీరు బాప్ కూడా వారే చూడండి పాతి పెట్టబడిన వారైతుల నుండి ఆయనను మృతుల నుండి లేపిన దేవుని ప్రభావం లేపిన దేవుని ప్రభావం విశ్వసించడం వలన లేచి చూడండి ఆయనతో కూడా లేచితి ఎట్లా అంటే దేవుని ప్రభావం అక్కడ ముఖ్యంగా కాబట్టి దేవుని ప్రభావం అంటే ఆయన ఆయన శక్తి కదా ఆయన ఆత్మ ఆయన ఆత్మ గురించి చెప్తుండే ఇక్కడ కాబట్టి మనము సమాధి చేయబడి తిరిగి లేస్తున్నాం అంటే ఆయన ఆత్మ వలన అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ఆయన ప్రభావం అంటే ఆత్మ ఆయన అంటాడు కదా యేస ఒకసారి ఆ రక్తస్రావం గల స్త్రీని స్వస్థపరిచినప్పుడు నాల నుంచి ప్రభావం పోయింది అంటాడు కదా అంటే నాలు నుంచి నా ఆత్మ పోయింది ఎక్కడికి పోయింది ఆ స్త్రీని స్వస్థపరిచింది కాబట్టిక్కడ చెప్తున్నాడు దేవుని ప్రభావం అంట మనలో ఉంటుంది అంట ఎప్పుడైతే నువ్వు ఏసుక్రీస్ బాప్సం పొంది ఆయన కొరకు సమర్పించుకొని ఈ శ్రమల గుండా వెళ్తున్నావో ప్రతి శ్రమలో నీకు సహాయకుడిగా ఉండి ఆయన నిన్ను నడిపిస్తూ ఉంటాడు కాబట్టి నాకెందుకు ప్రభు ఈ కష్టం అని ఇప్పుడు అడుతామా ఇప్పుడు అడగం కదా నాకు ఎందుకు ఇది చూడండి ఆయన పెట్టినప్పుడు శ్రమ ఎట్లుంటుందో తెలుసా ఈ లోకస్లకు ఒకటి అర్థం కాదు ఏ డాక్టర్లకు అర్థం కాదు ఏ మందులకు అర్థం కాదు ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టుకుని మందులు తెచ్చుకున్నా స్వస్థతలు రావు ఎందుకంటే ఆయన నీ విశ్వాసాన్ని శ్రమలుగుండా పోనిస్తున్నాడు నేను చూసిన కొన్నిసార్లు చిన్న రోగమైనా పోదు ఎన్ని మందులు వేసుకున్నా పోదు అంటే ఆయన నిన్ను పరీక్షిస్తున్నాడు ఇట పరీక్ష పోనిస్తున్నాడు నువ్వు శ్రమలుగుండా పోతున్నావు నిన్ను అది గ్రహించడం అంటే ప్రతిసారి బాధ శ్రమని రోగాన్ని తల మనము ప్రార్థనలో గడపలేకపోతున్నాం అదే పాయింట్ నీకు కష్టం వచ్చినప్పుడు నువ్వు ప్రార్థనలో సమయం గడుతున్నావా లేక కష్టం గురించి ఆలోచించుకుంటే సమయాన్ని వృధా చేసుకుంటున్నావా ఈ లోకస్తులందరూ అట్ట చేస్తారు మనం అట్ట చేయద్దు ప్రతిసారి నాకెందుకు ఈ బాధ నాకెందుకు ఈ కష్టం నాకెందుకు ఇది నాకు ఏమైపోతుందో అనే అవసరమే లేదు ఎందుకంటే నువ్వు రక్షణ నీకెందుకు భయం నీకెందుకు రేపు ఏం బాధ ఎందుకు రక్షణ పొందిన ఈ క్షణము కాలను ముగించుకుంటే ఖచ్చితంగా ఆయన సరిధిలో ఉంటాం అది ధైర్యం మనకి సంతోషం బ్రతుకుంట క్రీస్తే చావైతే మేలు అని ఎందుకంటే అంత ధైర్యంగా ఏ ఎంత ఎంతకాలం బ్రతికినా ఇంతకంటే ఏముంటుంది పొద్దున్న లే తినాలా సాయంత్రం మళ్ళీ వండుకోవాలా ఇంతకంటే ఏముంటుంది ఇంకేముంటది నువ్వు ఎంత డబ్బులు సంపాదించుకున్నా ఎంత పెద్ద బిల్డింగ్లు కట్టుకున్నా అదే పని పొద్దున్న లేయాలా మళ్ళా సాయంత్రం రావాలా ఇదే కాలం అంతకంటే ఏముండదు ఏది ఉత్తమమైంది ఏది రమ్యమైంది ఏది మాన్యమైందో మనం తెలుసుకోవాలా మన మన జీవితంలో మనము ప్రభుత్వ ఎంత మనుషులను నడిపించాలా రక్షణ పొందిన వాళ్ళమందరము స్వార్థంతో జీవించద్దు మనమంతా స్వార్థపరులం క్రైస్తవులం నువ్వు రక్షణ పొందినవు నువ్వు ఆనందిస్తున్నావు కానీ వేరే ఆనందం ఇస్తలేవు పాస్టర్లు కేవలం పాస్టర్లే ఇవ్వాలది మనం ఇవ్వద్దా మనం కూడా ఇవ్వాలా కాబట్టి అవి ఇస్తప్పుడు నీ విశ్వాసము పరీక్షింపబడతా ప్రతి దశలో నీ విశ్వాసం ఎదిగే ప్రతి పరీక్షలు నువ్వు పాస్ అయిపోతా వస్తుంటే చివరికి ఆయన సంధికి మనం చేరుకుంటాం అప్పుడు బల నమ్మకమైన మంచి దాసురా మంచి దాసుడు అలా అని బిరుదు మనకిస్తాడు దేవుడు అలా అటువంటి బిరుదుగా వందాలంటే శ్రమలు కొందాలా లేదా లైట్ తీసుకుంటామా శ్రమలు ఈ లోకంలో మనుషులు ఒక సీక్రెట్ నేర్చుకున్నారు శ్రమల నుంచి తప్పించుకోవడం ఏం తెలుసా నేను శ్రమ చూడకుండా ఉండాలంటే ఏం చేయాలా మస్తు డబ్బు సంపాదించుకోవాలా మస్తు డబ్బు ఉంటే ఎటువంటి కష్టం ఉన్నా దాని నుంచి బయటకు రావడానికి వాడికి మార్గం అన్నట్టు ఏంది అంతే కదా మస్తు డబ్బు ఫుల్ డబ్బు సంపాదించుకోవాలి ఇప్పుడు ల్యాండ్లు కొనుక్కోవాలి ఫుల్ లక్షల లక్షలు కోట్లు కోట్లు తీసుకొచ్చి పెట్టుకుంటారు నువ్వు ఎంత తెచ్చుకున్నా మనుషుల బుద్ధి విచితనం వెర్రితనం అన్నట్టు నువ్వు ఎంత డబ్బు తెచ్చుకున్నా వాడికి డాక్టర్కే అర్థం కాదే నీ రోగం నీ దగ్గర డాక్టర్ అంటే నీ ఎంత డబ్బున్నా కానీ నీ రోగం ఏదో మాకే అర్థం కావట్లేదు మా మెషీన్స్ కేమి అర్థం కావట్లేదు స్కానర్స్ కి అర్థం కావట్లేదు సిటీ స్కానర్స్ కి అర్థం కావట్లేదు ఎంఆర్ఐ కి అర్థం కావట్లేదు అవి ఏమర్థం అవి అది అసలు గుర్తుపడతలేవు నీరోగాన్ని రిపోర్ట్స్ నార్మల్ ఇస్తాయి నార్మల్ ఇచ్చినప్పుడు నాకు బాధ ఎందుకుంటే శరీరంలో నీకు అర్థమవుతుంది అని చెప్పేది కాబట్టి అందుకే ఈ మెషిన్లను తయారు చేసిన వాడు ఈ మిషన్లను పుట్టించినవాడు ఈ డాక్టర్లను పుట్టించినవాడు ఈ మందులను పుట్టించినవాడు మన ప్రభు నువ్వు మెషిన్ మీద ఆధారపడతావా పుట్టించిన వాటి మీద ఆధారపడతావా డాక్టర్లను పుట్టించిన వాటి మీద ఆధారపడతావా డాక్టర్ మీద ఆధారపడుతున్నావా మందుల మీద ఆధారపడుతున్నావా మందులని భూమిలో పెట్టిన వాని మీద ఆధపడుతున్నావా నేను మటుకు మందులని భూమిలో ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాలు లక్షల సంవత్సరాల క్రితమే పెట్టిండి మన ప్రభు ఆది కాలంలో చూస్తాం కదా మొదటి అధ్యాయంలో భూమి ఎప్పటి నుంచో ఉంది కొన్ని లక్షల సంవత్సరాల నుంచి దాని తర్వాత కొన్ని లక్షల సంవత్సరాల తర్వాత ఆయన భూమి శూన్యంలో నిరాకారం ఉంటే దాన్ని బయటికి తీసుకొచ్చిండి అప్పుడు ఆరిన నేలాగా అనిపించింది అంటే అప్పటికే ఎప్పుడో పెట్టిండి అన్ని విత్తనాలు దాని లోపల ఎప్పుడో పెట్టి భూమి మొలిపించిన కాక అన్ని టక టాక టకటాక అన్ని బయటకు వచ్చినాయి అందులో ఎన్ని కెమికల్స్ ఉన్నాయి ఇనుము భూమిలే ఉంటాయి కదా ఇనుము రాగి కాపర్ ఉత్తర్ అన్ని భూమిలే ఉంటాయి గోల్డ్ అన్ని డైమండ్లు ఏమైనా భూములు ఉంటాయి అంటే కొన్ని వేల సంవత్సరాల కొన్ని లక్షల సంవత్సరాల క్రితమే వాటి మీద పెట్టిండి వాటిని పెట్టినాక తీసుకొచ్చి మనిషికి పెట్టిండి ఇవన్నీ పెట్టినాయి ఇప్పుడు మీద రాజ్యం పరిపాలించాయి మనిషి రాజ్యం పరిపాలించాల్సిపోయింది మొత్తం తారుమారు చేసుకున్నాడు వాడు అందుకు ఈ లోక స్థితి ఆ రీతిగా ఉంది పాపం వలన మొత్తం తారుమారైంది సృష్టి కాబట్టి ఈ సృష్టిలో ఏది మంచిది లేదు అంటది బైబిల్ ఎందుకంటే ఇది ఆల్రెడీ పడిపోయింది ఆదమవల పాపం వలన ఇది తారుమారైపోయింది ఇందులో మంచితనం లేదు అందుకు దీని మీద మనం నమ్ముకోవద్దు ప్రతిక్షణం ప్రభు మీద నమ్ముకోనుండు ఆయననే నమ్మదగినవాడు ఆయనే నిన్ను స్వస్తపరుస్తాడు ఆయనే నీ నీ జీవితంలో సమాధానాన్ని తీసుకొచ్చేవాడు ఇక మీదట నిన్ను నడిపించేవాడు కూడా ఆయననే ఇంతకాలం నడిపించాడు ఇక మీద కూడా నడిపిస్తాడు నిన్ను ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు అది వాగ్దనం ఆయన పొందిన గాల మనకు స్వస్థత యశగ్రంథాల గురించి ఇస్తాం కదా మనము ఆయన రెక్కల నీళ్ళని ఆశ్రయించిన మన వారికి మనకందరికీ ఆయన స్వస్థత అనుగ్రహిస్తున్నాడు కాబట్టి ఆయన ఆయన సదిగల మనం ఉన్న మీ క్షణం మనల్ని అందరినీ స్వస్థపరుస్తాడు మన జీవితాలకు ఒక మార్గాన్ని చూపించే గొప్ప దేవుడు కాబట్టి మనం ఇంకా అనుమానించం ఈ రోజు నుంచి మనం అనుమానించద్దు నాకేమైపోతుందో నాకేమవుతుందో ఇంకేమైతుందో నా పరిస్థితి అనుమానం అవసరమే లేదు అది సైతాన్నించి పుట్టింది నా ప్రభు నమ్మదగినవాడు నా ప్రభు ప్రతి సమస్య నుంచి నాకు విడుదల కల్పించే సమర్థుడు యోగ్యుడు అనే సమస్తం సాధ్యం అది నువ్వు నమ్మాలా ఈరోజు ఖచ్చితంగా అది నేను విడుదల ప్రార్థన చేసినాం కళ్ళు మూసుకోండి పరుషుద్దు రఘు తండ్రి మీకు వందాలి ప్రభా మేము వచ్చిన దినం వరకు మీరు మమ్మల్ని ఓ ప్రభా ముించుకున్నారు పర్షుదాత్మల్ బాప్తిజం ద్వారా దాన్ని మీకు ఎంత వనాలు కాబట్టినైనా మమ్మల్ని దుష్టుడు ముట్టడానికి వీల్లేదు ఎందుకంటే మీరు ముద్రించుకున్నారు మీ ముద్రలో మేమున్నాం కాబట్టి ప్రభా మేము ఇంకా ఈ రోజు నుంచి మీరు మాకు ఇచ్చిన వాక్యాన్ని మీకు వందలు దాన్ని మేము జీవిస్తాం ఈ రోజు నుంచి మీతో పాటు మేము మరణించినాం మీతో పాటు సమాధి చేయబడ్డం మీతో పాటు తిరిగి లేచినం ఇప్పుడు శ్రమల గుండా వెళ్తున్నాం కాని ఖచ్చితంగా ఒక దినం మీతో పాటు మేం రాజ్యం ఏలుతాం హలలియ అవును రాజా ఆ దినం కొరకు మేమందరం ఎదురుచూసినాం ఇక్కడ కాబట్టి ప్రవ్వా మీ నుంచి స్వస్థత పొందే యోగ్యత మాకుంది ఎందుకంటే మేము కూడా అబ్రామ్ సంతానమే మీరు రక్తం పెట్టి కొనుక్కున్న మీ బిడలం కాబట్టి తండ్రి నుంచి స్వస్థత పొందే యోగ్యత మాకుంది ప్రవ్వా హక్కు మాకుంది ప్రవ్వ ఎక్కడున్న వాళ్ళందరినీ మీరు స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ప్రతి ఆటంకాలను కొట్టిమేయమని ప్రార్థిస్తున్నాం ప్రతి చీకటి శక్తులని అంధకార మంత్రశక్తులని ఏ స్పందించి మీ కృపల వీళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోండి మీక నూతన అభిషేకం తెచ్చేయండి కి సిగ్గు కలిగించండి మీరు మహిం పొంది మీరు ఆక్రమణ పిల్లలందరినీ సిద్ధపరచుకోమని రానయ్యినేసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించున్నాం తండ్రి ఆ